కానీ చాలామంది ఈరోజు బాహ్యమైన కాశీకే ప్రాముఖ్యాన్ని ఇస్తారు అంతరమైన కాశీ గురించి ఎదుగురు అలాంటిది ఒకటి ఉందని కూడా ఎదుగరు కేవలం రైలు ఎత్తేసి కాశీ వెళ్ళిపోతే సరిపడుతుంది అక్కడ దినేస్తే మన జీవితంలో చేయాల్సింది ఏమీ లేదు అని రకమైన ఒక దృష్టికోణం ఉంటుంది వాస్తవంలో వారాణి మధ్య శంకరాచార్యులు కాశీపంచడం చదివితే ఈ కాశీ గురించి ఒక సరైన అభిప్రాయం కూడా ఏర్పడుతుంది మనవాళ్ళు చదవరు మన వాళ్ళు కాశీపంచడం చదవరు శంకరాచార్య కాశీపంచడం చదవరు శంకరాచార్యులు అన్నపూర్ణాష్టకం చదువుతారు అది ఆది శంకరులు రాసింది కాదటి తరువాతి కాలంలో వచ్చిన శంకర్లు అన్నపూర్ణాష్టకము ఇలాంటివి ఏవో రాశారు అవి ఆ స్తోత్రాలు ఎలా ఉంటాయంటే పురాణ గాథలు బేసిస్ గా ఉంటాయి స్తోత్ర ఇన్స్పైరింగ్ గా ఏమీ ఉండవు ఏదో పురాణ గాథలు బేసిస్గా తర్వాత శ్లోకాన్ని కట్టడమే ధ్యేయముగా తర్వాత కొంత ప్రాస ఆ అది యమకము ఇత్యాది ఆ పద్య లక్షణము రావడమే ముఖ్యముగా పూర్తి స్వామిజీ నేను ఏదో సంస్కృత గాన సంస్కృత శ్లో సంస్కృత కీర్తన గురించి ఏదో ప్రసంగం వచ్చింది సంస్కృతంలో కీర్తన బహుశా ముక్తి స్వామి దీక్షితులు శ్యామశాస్త్రి అలాగే వస్తర్తనలు ఉంటాయి సంస్కృతంలో ఉంటాయి అది గజానం మొదలు పెట్టచ్చు కదా ఎవరైనా గజానం మొదలు పెడతారు గజానం అంటే అది బహుమీత మాసం ధస్య ఆననం చేస్తుంది సార్ వ్యధికరణ బహుమీ మనం ఏదో ఒక కలక్షణం చేయాలి ప్రయాకరణం ఇష్టపడ్డరు అయినా ఇష్టపడ్డా పడకపోయినా ప్రయోగం గజాననం గజాననం మనం మొదలు కదా అని గజానం కాకుండా గజానయుతం అని మొదలు స్వామీజీ లాటేస్తుంది సార్ అంటే సంస్కృతం బాగా తెలుసున్న వాళ్ళకే ఆ విశేషం అర్థం అవుతుంది మామూలు వాడికి సంస్కృతం శంఖము తినట్లు వస్తుంది సో నాగేష్ చూసారు నేను కొంచెం ముఖాలో పెట్టారు ఏమిటి గజానసం ఆ అంటే ఆఖరికి నేను ఆయన కలిసి తెలిసిందేంటంటే ఆ కంపోజిషన్ లో గజానందం ఫిట్ అవ్వదు నిజానందం యూతం అందుకోసం దాన్ని అలా సాగత బహుబీ పెట్టుకుంటే కుదరదు కాబట్టి యజస్య ఆనమైన యుతం అని ప్రాంతతా సమాసం సత్పురుషుతోటి కలక్షణం లేదు కాబట్టి కీర్తన రాశి వాడికి దాన్ని కంపోజింగ్ అంటారు ఫిట్ అవ్వాలి ఫిట్ అవ్వాలి పద్యం రాశి వాడికి ఆ విషను వాడు చెప్పదలుచుకున్నది ఆ ప్రాసాయులోకి ఫిట్ ఆ రకంగా రాసిన శ్లోకాలు ఇవన్నీ కూడా ఈ స్తోత్రం నుంచి అవి వాటిలో మీకు విషయమేమి ఉండదు పెద్ద విషయమేమి ఉండదు దాన్ని ఇంత ఇంత కష్టమని దాన్ని విడదీసి చూస్తే ఏమి విషయం ఉండదు సో ఇప్పుడు మీకు వినడానికి చాలా బాగా ఉందని అనిపిస్తుంది విడదీసి చూస్తే పెద్ద విషయమేమి ఉండదు ఎదు ఉంటుంది సో మహిషాసురమద్దిని పక్కన ఇంకోటి పెట్టాలి రమ్య కపర్దిని అని పెట్టాడు పెళ్ళి పెట్టినట్టు రమ్య కపర్దిని అని నర్దినితో రైమ్ అయింది కాబట్టి పెట్టాడు అంతకుమించి వేరే రీజన్ ఏం లేదు దాన్ని మీరు అర్థంతో సంబంధం లేకుండా కేవలం శబ్దంతో చూసుకుంటే ఆ బాగుందే అనిపించేస్తుంది మహిషాలు రమ్య కపర్దిని అంటే బాగుందని అనిపిస్తుంది అర్థంలోకి రండి మహిషాసురుని సంహరించిన జగన్మాత సంబోధన మహిషాసు మరిచిని రమ్య కపర్జుని అంటే మీ జుట్టు చాలా అందంగా ఉంది అది ఎలా ఉన్నది మహిషాసురుణ్ణి సంహరించిన జుట్టు అందంగా ఉండడం ఏమిటి జుట్టు అందంగా ఉంటే ఉంటుంది మనం మనం చెప్పాలా మాట మీ జుట్టు చాలా అందంగా ఉంది అని చెప్పాలా తవరితో చెప్పి చూడండి మీరు విమర్శ చేయకూడదు అలా తలకాయడానికి అలవాటు పడాలి మన వాళ్ళు అలా అలవాటు పడున్నారు కొన్ని తరముల నుంచి తలకాయడానికి అలవాటు పడున్నారు హెడ్ ఆర్డర్స్ క్రౌడ్ ఆఫ్ హెడ్ ఆర్డర్స్ దేన్ని విమర్శ చేయాలి విమర్శ చేస్తే తప్పుని కూడా మందలిస్తారు మీరు వినకపోతే వాళ్ళ మందలింపు వినకపోతే మీరు పాపి అని మిమ్మల్ని బహిష్కరిస్తారు అంత మంది విమర్శన మాత్రం అంగీకరించారు సో కాచే కాశీ మంచిగా చదవరు కాశీ మంచిగా చదవరు తెలుసు అది శంకరాచార్యుండి కాశీ మంచి అది చదువు ఇది శంకరాచార్యులు అంటారు శంకరాచార్యులు కానే కాదు సో కాశీకాపుడి లోపల కానదగిన ఇది కాశీకాపురి దీని లోపల కానదగిన లోపల అంటే మీరు ధ్యానంలో శివ స్వరూపము కాన లోపల కానదగిన శివస్వరూపము నీలోన సిద్ధిగాంచు ఇంత చెప్పేసిన తర్వాత ఒక్క మాట ఇంకొక చిన్న కామెంట్ ఎందుకంటే రామచంద్ర గారు సంస్కృతాన్ని బాగా ప్రేమగా అధ్యయనం చేసిన వారు కాబట్టి భ్రూ అన్నప్పుడు భ్రూ కుటీలో ఉండే భ్రూ భకారికారములు కాదు రేఫ ఉకారము భ్రూ కాదు కృష్ణాలో ఉండేలాగా కాదు కృష్ణాలో కాటి ఉంటుంది రావచ్చు అలాంటిది కాదు క్రొద్ధ అన్నప్పుడు కకార ఉకార రేప కకారేప ఉకారము సంయుక్త అక్షరానికి ఉకారం అర్థమైందండి భ్రూ భ్రూ అంటే సంయుక్త ఉకారమే తప్ప బకారానికి కాదు మంచి విశ్వసి వేదా జగ్రహ్మేతమే వైరాగ్య భూతోపరమాయాపరం సహ వర్త్య వైరాగ్యమోపరాగ్యము వరకు అనే తే ఆ లక్షణములు పరస్పరం ఒకదానికి మరి ఒకటి సహాయా ఉపకరించినవి సాయన తరచుగా సహా కలిసి వర్త ఉంటాయి క్వచిత్ క్వచిత్ అక్కడక్కడ అనగా ఆయా విడిపోయి ఉంటాయి మూడు లక్షణాలు మనం తెలుసుకోవాలంటే మొదటిది వైరాగ్యం దీని గురించి నేను కొద్దిగా మొన్న మొదలుపెట్టాను వైరాగ్యం అనగానే దాన్ని ఒక వ్రతముగా అంటే మనిషి నిక్తి మీద బరువు పెట్టుకున్నట్టుగా దాన్ని స్వీకరించే లక్షణం మనకు కనపడుతుంది వ్రతము వ్రతము అంటే సత్యం వ్రతం అని మొదలవుతుంది వాటికి నియమము అంటే తప్పుకోవడానికి వీలు లేని నియమాలకి వ్రతము అంటే అంటే మీరు దాన్ని తప్పుకోవడానికి వీలు లేదు నచ్చినా నచ్చకపోయినా తప్పగా ఆచరించవలసిందే సత్యం వ్రతం సో ఏం చేయాలి అది చేయాలి చతుర్థకాల పానభక్ష్యాత్ చతుర్థకాలంలో భోజనం చేసి నీళ్లు తాగాలి చతుర్థకాలం అంటే ఏమిటి రోజు రెండు కోట్లు ఒకటి బ్రేక్ఫాస్ట్ చేరగలవాళ్ళు బ్రేక్ఫాస్ట్ పౌండ్లో ఒక కాదు ఇవాళ మధ్యాహ్నం భోజనం చేస్తే మళ్ళీ చతుర్థకాలం ఎప్పుడవుతుంది రేపు రాత్రి అవుతుంది కాబట్టి ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసి మంచి నీళ్లు తాగేయాలి ఇంకా రేపు రాత్రి దాకా భోజనం లేదు మంచి నీళ్ళు లేదు మళ్లీ రేపు రాత్రి భోజనం చేసి మంచి నీళ్లు తాగితే మళ్ళీ చతుర్థ కాలం ఎప్పుడవుతుంది ఎప్పుడో అవుతుంది ఎల్లుండి అవతల ఎల్లుండి పొద్దున్న మధ్యాహ్నం అప్పటిదాకా తిండి టి పొలం లేకుండా అలా పండుగ ఉంటాను అది భరతత్సం చేసి వాళ్ళు చేస్తారు అలాగే మరతత్మ దాన్ని ఇంపోజ్ చేయడం అంత అంటే తన బలాత్కారంగా బలవంతంగా తన ఆ దేహము యొక్క ఆవశ్యకతలకు తర్వాత మనస్సు యొక్క దృష్టికి కూడా విరుద్ధంగా తనపై తాను ఇంపోజ్ చేసుకుంటా తెలుగులో రుద్దు కొ తనపై తాను ఈ నియమములను రుద్దు కొనవలను కానీ వ్రతము అని అంట అలాగే వైరాగ్యాన్ని కూడా మీపై మీరు రుద్దుకోవాలి అని వేదాత పాఠం చెప్పి వాళ్ళు అలా చెప్తారు అది సరికాదు మీపై మీరు రుద్దుకుంటే కర్మకాండలో వ్రతంలాగా ఉంటుంది కర్మకాండ వాళ్ళు ఎలా ఉంటారు చాలా టెన్షన్ లో ఉంటారు ఎప్పుడైనా చూసానా కర్మకాండ వాళ్ళని అలా దిగుసుకుపోయి ఉంటాను శరీరం ఉండదు రిలాక్స్డ్గా ఉండడం వాళ్ళు ఎగుతరు విశ్రాంతిగా ఉండడం ఎరుగురు చాలా టైట్ గా దిగుసుకుపోయి నిర్వస్గా ఉంటారు ఎందుకంటే వ్రతం ఉంటుంది వ్రతానికి తేడా రాకూడదు వ్రతానికి తేడా వస్తే కొంపలు అంటూ పోతాయి అలా ఇప్పుడు ఈవేళ అయ్యప్ప గుడి దగ్గర కదా ఈ అమ్మాయి కనుక లోపలికి వెళ్తే అయ్యప్ప అంతా అంతా పాడైపోతుంది అయ్యప్ప షపింగ్ చేస్తాడు మనందరిని కాబట్టి అమ్మాయిలకి వెళ్ళడానికి కాబట్టి వాళ్ళందరూ అడ్డంగా కూర్చుండి అది అలా ఉంటుంది వ్రత లక్షణం అలా ఉంటుంది లాజిక్ ఏమి ఉండదు సో ఏదో అందని చెప్పాను అంటే దాని అర్థం ఏ వార్తలు ఏం జరుగుతున్నాయో తెలుసుకున్నానని దాంట్లో అడ్డగంట పెద్ద విశేషం లేదు కాబట్టి వ్రతం అన్నది అలా ఉంటుందో తేడా రాకూడదు అంచేతనే తేడా రాకూడదు అని మీరు పెట్టుకుంటే టెన్షన్ లో పడిపోతారు కదా నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్లి క్యూలో నిలబడేవాళ్ళం వాడి దగ్గర కట్ట తెచ్చుకుని వచ్చేవాళ్ళు ఆ కట్ట అయిపోతే ఇంకా మూసేస్తారు వెళ్ళిపోతారు హౌస్ఫుల్ ఆ కట్ట ఉంటుంది టికెట్లు కొనుక్కున్న అయిపోతూ ఉంటుంది మన దగ్గర దాకా వచ్చేదాకా కట్ట ఉంటుందా అయిపోతుందా అని టెన్షన్ లో ఉండేవాళ్ళం అయిపోయింది మన దగ్గర దాకా వచ్చింది కాదు ఇంకా మన ముందు నలుగురు ఐదు ఉండగానే వాడు అయిపోయిందని తల్పించి వెళ్తే అలాగే ఎంత టెన్షన్ ఆలోచించబట్టి ఈ వైరాగ్యం అనేది ఆ విధంగా టెన్షన్ ఆచరించేదిగా ఉండరాదు అలా ఎంతకాలం ఆచరిస్తారు మా చిన్నప్పుడు ఉల్లి కథ కూడా చెప్పాను మీకు ఇల్లి వైపు కోడీలు అంటే తింటే ఏదో అయిపోతుంది ఏమైపోతుందో అంత మనం అపమిత్రులైపోతాం కాబట్టి తెలియకపోవడదు కాబట్టి వీళ్ళందరూ మా మిత్రులందరూ చక్కగా తినేస్తా ఉన్నారు హై స్కూల్లో మిత్రులందరూ ఉదయోడిని కొనుక్కుని తినేసినారు మేమేమో నోరు కుట్టేసుకుని కూర్చుని కోడీ దానం పెట్టి నోరు కుట్టేసుకోవడవే స్లాల్ ఉంటుంది కుట్టేసుకోవడవే దాన్ని వైరాగ్యం అనుకోం అలాంటి బండస్వాధ్యాయ వైరాగ్యం వల్ల అలాంటి వైరాగ్యం కాదు వైరాగ్యం వైరాగ్యం అంటే ఏంటంటే ఇప్పుడు నాకు స్వామిజీ మీరు ఐస్ క్రీమ్ తింటారా అని నాకు ఆపర్తిస్తూ ఉంటారు యూఎస్టీ వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ అందరూ తింటూ స్వామిజీ ఐస్ క్రీమ్ తింటా కాదు కొద్దిగా టేస్ట్ చేయండి అక్కడే తిన్నది ఎందుకంటే ఈ వైరాగ్యం వేరు నాకు దాని మీద ఆకర్షణ ఉండి నేను దాన్ని దూరంగా పెట్టిన సందర్భం కాదు నాకు హిస్టరీ ఐ డోంట్ కేక్స్ నో ఇంట్రెస్ట్ కోక్స్ట్ ముఖ్యంగా ఈ ఫ్లైట్ లో వెళ్ళేప్పుడు ఎంత అవుతావు అని అడుగుతారు ఎంత అవుతాం జ్యూస్ ఆరెంజ్ జ్యూస్లు ఏవి నాకు పడవు యాసిడ్ స్టోమక్ జ్యూసులు అన్ని ఎస్టిక్ గా ఉంటాయి జ్యూస్ ఏమీ పడదు ఏం మిగిలింది కోక్ వాటరు ఇంకా నా ముందే ఉంది అంతకు ముందే ఇచ్చారు ఇప్పుడు ఏదో స్పెషల్ గా ఇద్దామని వచ్చింది కోక్ పిప్సీ ఉంటాయి ఏదో వన్ ఆఫ్ దేమ్ ఉంటుంది అట్ తాగచ్చు పోనీ అట్ తాగుతారా వద్దు మరి ఆపిల్ జ్యూస్ తాగుతారా నో ఇంకపోతే టొమాటో జ్యూస్ పోనీ అదేమన్నా తగ్గుతావా నువ్వు అంటే ట్రై చేస్తానని టొమాటో జ్యూస్ ట్రై చేశారు నాకు అది పడలేదు ఇంక ఎందు అవుతాను నేను నీళ్లు నీళ్లు ఎలాగ ఉంటాయండి నీళ్లు కాదు అడుగుతున్నాయి ఎంత ఆలోచించినా ఇంక ఏం చేసినా ఇంక నేను తాగదగది కో ఒక్కటే ఉంది ఇంకా అక్కడ ఇంక ఏది లేదు తాగదగది ఆ కోఖ నాకు నేను వద్దులేమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాను సో నో ఇంట్రెస్ట్ తాగాలని ఉత్సాహం లేదు వైరాగ్యం ఉంటాం నో ఇంట్రెస్ట్ దాన్ని వైరాగ్యం కౌపీలమంతా కలు భాగ్యమంతెప్పటికీ ఈ దృష్టాంతం నా మనస్సులో అలా దిగిపోయింది దీపావళి వచ్చింది మా వాళ్ళందరూ కూడా వేదాంత విద్యార్థులు వీళ్ళందరూ వీళ్ళందరూ పూజ చేస్తున్నారు ఏం పూజ లక్ష్మి పూజ చేస్తున్నారు మంత్రాన్ని ఒకదాన్ని పట్టుకొచ్చారు ఎక్కడి నుంచో ఆ మంత్రం సరిగ్గా లేదు అది ఎవడో సరైన వాడు కాదు ఆ మంత్రాన్ని తయారు చేసిన వాడు మేడప్ మంత్ర అప్పటికప్పుడు తయారు ఇవన్నీ మంత్రాలు ఇలా తయారు చేస్తూ ఉంటారు సో కుబేరాయ కుబేరాయ అసలు యక్షుల్ని పూజించద్దని గీతలో చెప్పాడు తామస తామస పూజలో యక్షుల్ని పడేసాడు వీడు యక్షాయ కుబేరాయ అని మొదలు వీళ్ళు గేరు రంగుకున్న విద్యార్థులైనా అని నాకు రౌకొస్తుంది అయితే వాళ్ళకి నాకు తేడా ఏమిటంటే వాళ్ళకి ఆ శ్లోకం గుర్తి లేదు నాకు ఆ శ్లోకం గుర్తుంది యక్షరక్షాంశి అని గీతలో శ్లోకం పితృన్యానికి పితృవ్రతాహంతో ఏడో అధ్యాయంలోనే చూడవుతుంది సో వీడు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ నమహ అనేదో ఉండద్దా ఉండదు ధనం దేహి ఏ ఎలా ఉందది బాగులేదు కదా కావాలని పెట్టినట్టుగా తెలిసిపోతుంది కదా చతుర్థి వృత్తిని ధనం దేహి ఏమిటి చతుర్థి స్వాహ ఈ దాపయ ఒకటి దాని దానికి పుభాగమని చేసి దాపయా చేసేది స్వాహా ఏమిటి అక్కడ స్వాహా సందర్భం కాదు ఇది మంత్రం ఈ మంత్రం పెట్టి పూజేస్తున్నాం వేదాంత విద్యార్థి అంటే వీళ్ళు పెట్టిన మంత్రం కదా పూజారిని పట్టుకొచ్చాడు వీళ్ళు తలకాయ ఊపడానికి అలవాటు పడ్డ గ్రూపు పూజ అవుతాను చేస్తాను ఈ ఏటికి ఎగిరేదం ఎంతవరకు అడిగితే చెప్తాను ఇది సరిగ్గా లేదండి నేను చెప్పలేదు సరిగ్గా అదే టైంలో ఒబామా గారు ఉద్దేశించి దీపావళి సందేశాన్ని ఇచ్చారు ఆయన ఏమని ఇచ్చారంటే hindus have great culture and in english he will say right na their prayers are very inspiring they pray asato ma sadgamaya tamaso ma jyotirgamaya mrityor ma amritangamaya and he translates oh ishwara lead me from darkness into light etc and and constant from mortality to immortality that is these are the prayers by hindus This is how they prayed during the family time. I wish them well until they to the same future. We will Allah pray you. We will Allah pray you. We will Allah pray you. We will Allah pray you. Asatoma asatgamaya pray you. Therefore, we will Allah pray you. Urcyor ma amurutaṅga maya tamasoma jyotinga maya pray you. You will pray you. I will Allah pray you. ఎంత కాంట్రాక్ట్ తో చూడండి వేదాంత విద్యార్థులు ఇలా ట్రై చేయాలి అంతేగాని ధనం దేహి అని ప్రార్థన చేయొచ్చా యువర్ వర్షింగ్ అన్నారు వాడు సింపుల్ డ్రెస్ వేసుకుంటాడు నడువు మీదో ఒక పంచి చూపుకుంటాడు భుజం మీద కొండగా చొక్కాయో వేసుకుంటాడు సింపుల్ గా ఉంటాడు ఎందుకల్లా సింపుల్ గా ఉన్నాడో తెలుసిన వాడికి ఖరీదైన ధోతి లేవు అందువల్ల కాదు ఖరీదైన చొక్కాలు అందువల్ల అసలే కాదు చొక్కాలు కొనుక్కుంటూ డబ్బులు లేవేమో నాట్ ఎందుకంటే ఈ డ్రస్ ఇది సరిపడుతుంది ఎంతకంటే దీని మీద ఎక్కువ మనస్సును పెట్టడం ఎక్కువ శ్రద్దను పెట్టడం దాన్ని బట్టి ఇంకా తర్వాత వచ్చేది ధనం ధనం ఆకరణ వస్తుంది ఆ ధనాన్ని దానిమీద వెచ్చించటం ఇదంతా వేస్ట్ ఎనర్జీ నో ఇంట్రెస్ట్ దాన్ని వైరాగ్యం అంటే ఈ వైరాగ్యంలో బలవంతంగా నెత్తి మీద రుద్దుకున్నది ఏమీ లేదు పులిపూడి తింటా కానీ తినొచ్చు తప్ప ఏం లేదు ఉల్లిపాయ ఎందుకు తినకూడదు ఇంతవరకు నాకు అర్థం కాలేదు వెల్లుల్లిపాయ తినకూడదు ఎందుకని వాసన ఎక్కువ ఉంటది ముందు స్వామిజీ చెప్పారు పాఠం చెప్పేవాడు వెల్లుల్లిపాయ తినద్దు కాదు ఆరోగ్యానికి మంచి ఆరోగ్యానికి వచ్చింది సందేహం ఏం లేదు తెలిసిందైతే అవచ్చు కానీ పాఠం చెప్పేవాడు వెల్లుల్లిపాయ తినద్దు ఎందుకంటే పాఠం చెప్తే ఆ ఫస్ట్ లైన్ వాళ్ళందరికీ వెల్లుల్లిపై వాసన వేస్తాం దాని స్మెల్ చాలా ఇంటెన్స్ గా ఉంటుంది అలాగే శాస్త్రకారులు కూడా అలాగే చెప్పారు తీవ్ర గంధము ఉండటం వలన దాన్ని పరిహరించమన్నారు తప్ప అది తింటే యపసంహరాజు గారు టెంకర్లు కాపలా మిమ్మల్ని తీసుకెళ్లి ఆయిల్ గుండికల్లో పారేస్తారనే అలా ఉంటుందా రోజు వెల్లుల్లిపోయి తిన్నంత మాత్రాన్ని తీసుకెళ్లి ఆయిల్ గుండెల్లో పారేస్తారా తన అర్థం ఉండాలి కదా చెప్పేదాన్ని కూడాను కాబట్టి అలాగంటే భయం పెట్టేసి వైరాగ్యాన్ని నేర్పడము ఇది ఒక పద్ధతి ఉంటుంది బహుశా అవసరమేమో చిన్నప్పుడు అలాగా నేర్పడం అవసరమేనేమో కానీ వివేకవంతులైన తర్వాత ఉండే వైరాగ్యం యొక్క లక్షణం ఏమిటంటే ఆ జీవిత జీవితాన్ని సరిగా అర్థం జీవితాన్ని సరిచార్థం చేసుకోండి మహాత్మా గాంధీ గారు పండుగ కప్పు లండన్ వెళ్ళారు రెండు బాగప్పుడు ఆయన్ని చారు చర్చిల్ హాఫ్ నేకెడ్ ఫకీర్ అని కటకారం చేశాడు ఆయన కూడా ఆయన పట్టించుకోలేదు ఆయన జీవన శైలి అంత సరళంగా ఉంటుంది అంతే అలాగా సహజమైన త్యాగం త్యాగం చేయటంలో మళ్ళీ కష్టపడిపోతూ సహజంగా పక్కన పెట్టేది దాన్ని వైరాగ్యం అంట వైరాగ్యం ఎక్కడి నుంచి తెలుసుకోండి ఇప్పుడు మనకు ఏం కావాలి జీవితంలో ఈ మాట నేను మొన్న కొద్దిగా ప్రస్తావన చేశాను ఇప్పుడు నాకు జీవితంలో కావలసినది ఏమి అని ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు నాకు ఏం కావాలి నేను దేనిని పొందవలను జీవితంలో అంటే ఒకటి ఏమనిపిస్తుందంటే నాకు బంగారము పొందవలను అని వాడికి వైరాగ్యం అంటే ఏమిటో అర్థం కాదు మరొకటి కనిపిస్తుంది ఒక పది లక్షల రూపాయలు నేను సంపాదించుకోవాలి అని అనిపిస్తుంది వాడికి వైరాగ్యం అంటే ఏమిటో అర్థం కాదు ఇంకొకటి కనిపిస్తుంది అమెరికా వెళ్లి కొడుకు దగ్గర ఉండి డాలర్లు తెచ్చుకురావాలి అని అనిపిస్తుంది అది అలా అనిపిస్తుంది ఇదికోసం వాడు మోడర్ వాడే కనక్లా పేదలు చదువుకున్న వాళ్ళకు కూడా అలాగే ఘన వ్యామోహం దీనికోసం వేరే లోన వ్యామోహం కూడా ఏమైంది కాబట్టి అలా అనిపిస్తుంది అది ఇప్పుడు నాకు అవసరము అని అనిపిస్తుంది మరొకళ్ళు కావనిపిస్తుంది అంటే ఇంటి మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు వేసుకునే అడ్డుకిచ్చుకునే డబ్బులు వసూలు చేసుకోవాలనిపిస్తుంది కొంతమంది మరికొంతమంది కావాలనిపిస్తుంది ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఇక్కడ అక్కడ అక్కడ వీళ్ళందరి చేత పూజలు జైలు నేను లోకంలో పెద్ద గురువుని అయిపోవాలి అని అనిపిస్తుంది కోరిక ఇవన్నీ కూడా రాగములే తప్ప మరొకటి కాదు వైరాగ్యం అంటే ఏటో తెలుసిన ఇప్పుడు నాకు జీవితంలో కావలసినది ఏమిటంటే త్యాగము విడిచిపెట్టుక ఇప్పటికే మనం వేటిల్లో తగులుకొని ఉన్నాము ఆ తగులుకొని ఉన్న వాటి నుండి బయట పడుట దట్ ఈమెంట్ అంటే నేను ఐదారింట్లో తగులుకొని ఉన్నాను ఇవన్నీ బంధములు ఈ బంధములో నుండి బయట పండుతా ఇది నాకు కావలసిన దీని మీద ఒక విచారం చేసినప్పుడు మరి మిగతాది జీవితంలో అవసరం కదా డబ్బు అవసరం కదా బంగారం అవసరం కదా మరి మరో ఇల్లు అవసరమే కదా అమెరికా అవసరమే కదా డాలర్లు అవసరమే కదా అని అనిపిస్తుంది ఓకే దీని మీద సిద్ధాంతం ఏంటంటే మీకు ఏది ఏది అవసరం అని అనిపిస్తోందో అది మీకు నిజంగా అవసరమైనది కాదు మీకు అలా జ్ఞానం చేత అలా అనిపిస్తోంది వాస్తవం కాదు మరి మీకు ఏమిటి అవసరము అంటే మీకు త్యాగము వైరాగ్యమే అవసరం మీరు ఏది ఏది అది మీకు అవసరము కాదు కొంతమంది మాకు సంతానం అవసరం వారికి అది అవసరము కాదు వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మస్వరూపానికి పుట్టుక చావులేదు అని తెలుసుకోవాల్సింది అది తెలుసుకోవాలి ఆత్మకి సంతానం అంటూ ఏమి ఉండదు అది తెలుసుకోవాలి వారు అది అవసరం వారికి అది అవసరం అయితే అది ఆ సత్యాన్ని గుర్తించకుండగా మరేదో అవసరం అనుకుంటున్నారు ఇంకొక మనవడు ఉంటే మనవడు పుడితే అది నా జీవితానికి కృతార్థత అది నాకు అత్యావశ్యకము ఇంకొక ఆయన ఆయన కూడా పొరపాటు పడుతున్నారు మనవడు పుట్టినంత మాత్రం ఈయన ఇంద్రలోకంలో ఈయన కోసం సింహాసనం సిద్ధంగా ఆయన పెట్టారు ఆయన ఉడికేళ్ళని భ్రమ పడుతున్నారు ఆయన మీకు కాతేయకాంత కష్టే కుస్త సంసారముయ అతీవ విచిత్ర భార్య కొడుకు ఇవన్నీ కూడా మీ కల్పనలు తప్ప వీటిలో వాస్తవమే లేదు కాబట్టి ఆ పెద్ద ఆయనకి కావలసింది కాదు మరి ఆ పెద్ద ఆయనకు కావాల్సిందేమిటి ఆత్మజ్ఞానం కావాలి అంతకంటే ముందు వైరాగ్యం కావాలి కాబట్టి ఏది నాకు ఆవశ్యకమని మీరు అనుకుంటున్నారో అది మీకు ఆవశ్యకము లేక అవసరము కాదు మరి మా అవసరం ఏమిటో మీకే తెలుస్తున్నా అంటే మీ అవసరం ఏమిటో మీరు మీకు ఏది అవసరమో మీరు తెలీదు మీరు తెలుసా తెలుసు ఏమిటో చెప్పండి మీరు ఏది అవసరం అది మీకు అవసరము కాదు మరి ఏమిటి అవసరం మాకు మీకు వైరాగ్యము ఆత్మజ్ఞానము అవసరం అర్థమైందండి నేను మెసేజ్గా మీకు పంపించగలిగా అదే మీకు అవసరం అంతకంటే అవసరం ఇంటి అవసరము కాదు బుద్ధుడిని పట్టాభిషేకము నీకు పట్టాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ నాయనగారు ఆ దాన్ని నీవు పొందాలి ఆ స్థానాన్ని నువ్వు ఆఖరి ఆయన అనుకున్నారు ఇవేమి నాకు ఆవశ్యకము కాదు నేను స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి కాబట్టి కాబట్టి వైరాగ్యమే అత్యావశ్యకము తర్వాత ఏది ఏది దేనిని దేనిని మీరు కోరుకుంటూ ఉంటారో ఆ కోరుకుంటూ ఉండేటువంటి ఆ చేతన ఆ చేతన అది చాలా అసహజ అసహజ స్థితి మీ చేతన యొక్క స్థితిని మీరు అంచనా వేసుకోవాలి మీరేదైనా ఒక కోరిక మనస్సులో పెట్టుకుంటే ఆ చేతన ఆ కాన్షియస్నెస్ అది మోస్ట్ అన్యాచురల్ స్టేట్ అత్యంత అసహజమైన స్థితి మీరు ఆ కోరిక మనస్సులో ఉన్నంత నిధులతో ఉన్నంత సేపు కూడా మీరు ఒక టెన్షన్ లో ఒక అసంతోషంలో ఉండిపోతారు అది అసహజ స్థితి కోరికను మీరు త్యాగం దాన్ని ప్రోసుకున్నట్లయితే మీరు శాంతముగా ఉండగలుగుతారు ఆ శాంతమైన స్థితియే సహజ స్థితి కాబట్టి మీరు సహజ స్థితిలో ఉండాలనుకుంటున్నారా అసహజ స్థితిలో ఉండాలనుకుంటున్నారా దేహం కేసు చూడండి నైన్టీ డిగ్రీస్ ఫారెన్ దాని సహజమైన ఉష్ణోగ్రత ఆ సహజ ఉష్ణోగ్రత దెబ్బతింటే మీకు ఏమవుతుంది తొంభై తొమ్మిది కాని వంద వస్తే ఏమవుతుంది శరీరం అంతా పేడను అనుభవిస్తుంది మీరు మందు వేసుకునే దేనికి మళ్ళీ ఆ సహజ స్థితిని తిరిగి పొందుతారు దాన్ని నార్మల్ అంటారు ఆ నార్మల్ కి రావడం కోసం టాబ్లెట్లు వేసుకుంటారు నార్మల్ కి వస్తే లంఘనం మానేసి భోజనం చేయొచ్చు అలా ఉండేది నార్మల్ కి రావాలి కాబట్టి ఆరోగ్యం అంటే ఏంటి కొత్తగా మీ ఎట్టిమీటి కిరీటం ఏమీ రాదు మీరు నార్మల్ కి వస్తారు దాని ఆరోగ్యం అలాగే మీ మనస్సు కూడా నార్మల్ స్టేట్ ఏమిటో తెలుసునండి డిజైర్లెస్ స్టేటే నార్మల్ స్టేట్ వైరాగ్యమే మనస్సునకు సహజ స్థితి రాగము మనస్సునకు అసహజ స్థితి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో ఆ సహజ స్థితి మీద ప్రేమ నిర్మాణం అవుతుంది అసహజ స్థితిపై వెగటు కలుగుతుంది కంఠ మీ కాబట్టి సంపదల ఏడల వెగటు ఉంటుంది ఎందుకంటే వాటి వల్ల మనస్సుకి రాగము ద్వేషము పెరిగిపోతాయి మనిషి అసహజ స్థితిలో బతుకుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటినీ పక్కన పెట్టి సో కలో గంజో అన్నారు పెద్దలు ఏదో కడుపుకి రెండు మెతుకుని శరీరానికి ఒక వస్త్రాన్ని కప్పుకుని ఏదో చిన్న రూఫ్ నెత్తిన కప్పు రోటీ కపడా మకాన్ అని అంటారు ఆ విధంగా జీవించిన వాడు వాడు కృతార్థుడు తప్ప కౌపీనం అంతా కనుక ఏదో నడువుకోబట్ట అందరిలోకి బేర్ బాడీ తోటి వెళ్ళడం అంత యోగ్యంగా ఉండదు అక్కడ స్త్రీలు వాళ్ళు ఉంటే వాళ్ళు సిగ్గుపడతారు వాళ్ళు తిట్టు పడతారు పాపం వాళ్ళు అలాగే ఎబ్బరాసి చేయకూడదు కాబట్టి ఒక ఏదో నడుస్తుంది బలీనం ఒక ఏడు నేస్తు పోతే వాళ్ళు ఫ్రీగా ఉండగలుగుతారు కాబట్టి అంత మాత్రం వీడు ఒక్కటే షర్ట్ ఒక్కటే ప్యాంటు ఒక్కటే ధోతి ఉంటే మరీ ఇబ్బంది అవుతుంది కనుక నాలుగైదు పెట్టుకుంటే పని అయిపోతాయి అంతకు మించి ఎక్కువ ఉన్నాయనుకోండి అనుకోకుండా అంతకు మించి ఎక్కువ వచ్చాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఎవరికో ఇచ్చుకుంటూ పోవాలి అలా ఇచ్చేస్తూ వైరాగ్యం అంటారు సో మనిషికి కావలసింది వైరాగ్యం తర్వాత ఇంకొకటి ఇంకొక ఈ వైరాగ్యము గురించి తెలుసుకోవాల్సిన రహస్యం ఏమంటే వైరాగ్యాన్ని సహజంగా నిర్మాణం చేసుకోవడం ఎలాగా అది నేను వ్యాఖ్యానం చేసుకున్నా బలవంతంగా మీరందరూ వైరాగ్యంగా ఉండడం హోయని బలవంతంగా నిండి మీరు కాదు సహజ వైరాగ్యం చూడండి మీ కేసు మీరు ఇప్పుడు ఈ పడంగా మీరు మీరు కదా ఇంకొక విలువ గలదు తక్కువ ఎక్కువ ఏముందో అది ఈ పడంగా మీరు ఒక వంద తులాల బంగారం కొని పెట్టేసుకుంటే అంటే స్త్రీలను ఉద్దేశించి చెప్పినట్టుగా ఉంటుంది అలా అనుకోవద్దు జనరల్ గా చెప్తున్నాను ఓ వంద తులాల కాసుల పేరు కొనేసి మీరు పెట్టేసుకుంటే ఈ పడంగా ఈ విలువ పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా అంటే అనుకుంటున్నాము మీరు తప్పు అనుకుంటున్నారు మీకు మీ గురించి ఏమీ తెలియకపోవడం చేత అజ్ఞానం చేత మీరు అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఈ పడంగా మీరందరూ గబుగబా మార్కెట్లోకి వెళ్లి నాలుగు పూల పాలను కొనుకొచ్చినట్టు వీడియో తీసేసి టీవీలో పెట్టేస్తే నా విలువ పెరుగుతుందని నేను అనుకుని మీకు అందుకోసమే ప్రోత్సహించినట్లయితే అంతకంటే అజ్ఞానం అదేటప్పుడు వేరే ఏమీ లేదు దీన్ని సోషల్ రెస్పెక్ట్ అబిలిటీ సొసైటీలో పది మంది మనల్ని మెచ్చుకోవాలి అటువంటి మెచ్చుకోలు ఉన్నట్లయితే నా విలువ పెరుగుతుంది ఇదంతా కూడా చాలా కరలు పెట్టిన అజ్ఞానం ఇంకా ఏమీ వాస్తవము లేదు ఈ పడంగా ఎవరైనా ఐదు ఎకరాల భూమి ఇచ్చారనుకోండి ఐదు ఎకరాల మీకు లభించింది అనుకోండి మీ విలువ పెరుగుతుందా పెరుగుతుంది మీరు అజ్ఞానంలో ఉన్నారు మీరు మీకు ఈ పడంగా చేతిక కంకణాలు కాలికి గండ పెండేలము తొడిగేస్తే మీ విలువ పెరుగుతుందా ఆ పెరుగుతుంది మీరు అజ్ఞానంలో ఉన్నారు పెరగదు పబ్లిక్ మెమరీ షార్ట్ జనులు ఈవేళ జిందాబాద్ అంటారు రేపు మురదాబాద్ అన్నా వెనుకాడరు జనుల జిందాబాదుల్ని చూసి సంతోషపడ్డవాడు వాళ్ళ మురదాబాదు ఎదుర్కొని దుఃఖించాల చూస్తుంది దీంట్లో ఎవరికే ఎక్సెప్షన్ లేదు ఎవరికే ఎక్సెప్షన్ లేదు కాబట్టి మీరు పబ్లిక్ రెస్పెక్టిబిలిటీ సోషల్ రెస్పెక్టిబిలిటీ కోసం మీరు మీరు దానికోసం వెంపర్లు ఆడవద్దు అది మనకు వద్దు అది బంధము అని మీరు నిశ్చయం చేసుకోండి తర్వాత వస్తువులను సంపాదించటం ద్వారా లేకపోతే ఈ పడంగా మీకు ఒక పది లక్షలు మీ జేబులో ఎవరైనా పెట్టేశాడు అనుకోండి ఒక పది లక్షలు జేబులో పెట్టేశారు అనుకోండి నా విలువ పెరుగుతుందా పెరగదు పెరుగుతుందేమో అని నాకు అనిపిస్తోంది తప్పు అనిపిస్తోంది పెరగదు నేను పూర్ణ ఆత్మస్వరూపుణు నా విలువ పెరగడీ ఆత్మ ఆత్మ గురించి శాస్త్రం ఎవరు అని చెప్పారు శంకర్లు ఎన్నో సార్లు కోర్చేశారు ఒక కర్మ చేయుట వలన ఆత్మకి వికాసము గాని ఇంకొక కర్మ వలన ఆత్మకు హ్రాసము గానీ లేదు ఆత్మ పూర్ణము అనంతం ఆకాశము అంటే తలుపులు వేసేస్తే ఆకాశం చిన్నదైపోతుందా తలుపులు తీసేస్తే ఆకాశం పెద్దదవుతుందా మీ విలువ మీరు తెలుసుకోకుండా అలా అనుకుంటున్నారు కొడుకు పుడితే నాకు విలువ వస్తుంది రాదు మీరు పొరబడుతున్నారు పొరబడుతున్నారు యుంగ్ కాబట్టి ఇదో ఇలానే ఇల్లా ఇవన్నీ నాకు లభించినట్లయితే నాకు విశ్రాంతి నాకు విలువ పెరుగుతుంది అని అనుకోవడమే రాగం నుంచి ద్వేషం నా విలువ పెరిగేది కాదు వీటి వల్ల నా విలువ పెరుగు అని తెలుసుకు వైరాగ్యం వైరాగ్యంలో ఏమవుతుందంటే మీ సహజ స్థితికి విరుద్ధమైన సర్వమును మీరు త్యాగం చేసిస్తారు అని దృష్టిపుచ్చుతాం సహజ స్థితి శాంతమైన చేతన అది సహజ స్థితి దానికి విరుద్ధమైన సర్వమును మీరు త్యాగం చేసిస్తారు మీ సహజ స్థితికి ఏ అనురూపమో దాన్ని మాత్రమే ఎట్ట అది వైరాగ్యం ఆ వైరాగ్యం లేనిదే వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న లేడు దీంట్లో ఒక కఠోరమైన నియమములు లా వేదార్టిక్ లాస్ అంటారు లా సిద్ధాంతములు కదా మీరు ట్రై చేస్తుండీ మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్లి మీరు ప్రయత్నం చేసి మీరు అభ్యాసం చేయాలి ఏదైనా ఒక ఖరీదైన విలువైన వస్తువును మీరు పట్టుకున్నప్పుడు మీరు బంధింపబడతారు ఏదైనా విలువైన దానిని మీరు విడిచిపెట్టేసినప్పుడు మీకు ఒక ఫ్రీడమ్ ఒక విశ్రాంతి ఒక స్వేచ్ఛ లభిస్తుంది ఒక విముక్తి లభిస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంది ఇప్పుడు మీ చేతికి బంగారు కంకణం ఉందనుకోండి ఆ బంగారు కంకణాన్ని సంపాదించి చేతికి పెట్టుకున్నారనుకోండి మీరు బుద్ధిని అంటారు బంధింపబడతారు ఆ బంగారు కంకణము నేను చాలా ఇబ్బందిని కలిగిస్తుంది చాలా అసహజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కుమాల బంగారు కంకణం పెట్టుకుని వీళ్ళందరికీ చూపిస్తూ వాళ్ళకి ఎంత బంగారం ఉందో వాళ్ళు తెచ్చుకుంటాం ఏమిటి చాలా సహజంగా ఉన్నదే అని మీరు మేల్కొని దాన్ని విప్పేసి ఎవరినో అని పినికి ఎవరో అమ్మాయి అని పినికి ఏమ్మా ఏంటి నీ మెళ్ళ ఏమీ లేనట్టుండే అవును లేదు ఇది నువ్వు ఎదురు నగదు చేయించుకుంటావు అది అమ్మాయికి ఇచ్చేసి అమ్మాయి పేరు కూడా మనకు అనవసరం ఇచ్చేసి దండం పెట్టేసి అలా అటు తిరిగేసి వెళ్లిపోతే ఎంత ఫ్రీడమ్ వచ్చేస్తుందో అర్థమైందండి ద లాస్ గెటింగ్ enslaves, giving the liberation. That is the law, general law, getting enslaved, giving the liberation. Vipadanga nāja vallanāvata āśramāmi rāsikcesa naraṁ kone. Nere kreya ikotana, madhuna ikotana. Madhuna ikotana. Suppose, Nādhi-gurunā āśramāmi piśas kuna naraṁ kone, unmiro dhuva gani prestises kuna naraṁ hmm. kone. Hāma vāpune. Anta freedom. Anta freedom. Hmm. Hmm. ఈ నియమముటింగ్స్లే గెటింగ్ వాట్ చెప్పడం అఫ్ వాట్ నో యుడ్ అఫ్ లిబరే ఇప్పుడు సంఖ్యలో నాలుగు పళ్ళు వేసుకుని పట్టుకు వెళ్తున్నా సంఖ్య మోసుకుంటూ పోతున్నా ఈ లోపల ఎవడో కనబడతాడు రోడ్డు రెండు పళ్ళు ఇచ్చా ఎంత ఇప్పుడు తేలిక పడిపోలేదండి దీనికి ఏమిటి తేలిక పడింది సంచి తేలిక పడింది హృదయము తేలిక పడిందండి మీరు గమనించడం లేదు కాబట్టి సత్యాన్ని తెలుసుకున్న వాడే మీరాగిటింగ్ ఇన్స్ గివింగ్స్ పట్టుకోవడమే బంధము దుఃఖసేపు విడిచిపెట్టడము విశ్రాంతి స్వేచ్ఛ అని ఏదైనా ఇంకా అది ఏదనే మాట ఏదైనా సరే అదియే అది ఈ సత్యాన్ని గుర్తించుటే వైరాజ్యం పురాణంలో కథ చెప్తారు బృహస్పతిని ఓసారి ఇంద్రుడు అవమానించాడు ఇంద్రుడి గురువు కదా బృహస్పతి ఇంద్రుడు అవమానించేపటికి ఆయన అనుకున్నాడు ఇది బాగానే ఉందని అంతర్ధానం అయిపోయాడు ఆయన అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోతే ఇంద్రుడు మళ్లీ బుద్ధి తెచ్చుకుని వెతికి వెటికి ఆయన పట్టుకుని తాళ మీద పడి క్షమాపణ మీద చేసుకుని బుధాల మీద తెచ్చుకుని తీసుకెళ్లి గురుస్థానంలో గుర్తుపెట్టాడు ఆయనకు మళ్లీ బరువు వచ్చి నెత్తి మీద ఆయన అవమానం చేసినప్పుడు ఆయన అంతర్ధానం అయిపోయాడు కదా ఎంతో ఆనందాన్ని అనుభవించాడు ఆయన ఎంతో విశ్రాంతిని స్వేచ్ఛని అనుభవించాడు ఏదైనా అంటే ఇప్పుడు ఈ పడంగా మీకు వంద తులాలు బంగారం ఇచ్చేసాను అనుకోండి ఇంకా మీకు జీవితంలో మీకు సుఖం అనేది లేకుండా అయిపోతున్నా అలా కాకుండా మీ దగ్గర ఉన్న బంగారం నేను ఇరవై తులాలు పట్టుకుపోయాను అనుకోండి నేనేదో చేసుకుంటాను నాతో ఏదో ఖర్చు ఉంటుంది పట్టుకుపోయాను అనుకోండి మీకు ఎంతో ఫ్రీ అయిపోతా గుర్తు నేను పాఠం చెప్తున్నా పాఠం చెప్తుంటే అమ్మగారు గోను సంచి ఒక పట్టుకుంటారు గోను సంచి తెలుసు పట్టుకుంటారు ఏమా ఏమిటి గోలు సంచి ఎక్కడ పెట్టారు ఏమిటండి ఎత్తి చూడడం చాలా బరువుగా ఉండే లోపల గిన్నెలు సౌండ్ చేస్తూ ఉన్నాయి ఏమిటండి దాంట్లో గిన్నెలు ఏమో ఉన్నాయి ఏమిటి గోలు సంచి అంటే అది మీరే అన్నారు ఏమిటి గిన్నెలు ఏం గిన్నెలు వెళ్ళి గిన్నెలు అవన్నీ మీదే మీరు అది చేస్తేనే వదిలిపెట్టేశాను ఇప్పుడు నన్ను చేయమంటారు వెడుతారు మీరు ఏదైనా నేనేం చేసిన వెళ్లి గిన్నెలని వచ్చిన కంచాలు గిన్నెలు కప్పేలా అన్ని స్పూన్లు కప్పులు అప్పుడు నేను ఎవరిన అడిగాను వెండి ఎక్కడ నిడదవోలు వెళ్లి మార్కెట్ ఉండదు కోస్టల్ డిస్ట్రిక్ట్స్ లో నిడదవోలు వెళ్లి మార్కెట్ రాజమండ్రి కాదు కాకినాడ కాదు నిడదవోలు ఫోన్ చేశాను ఎవరన్నా వెండి ఉంది ఏమన్నా మమ్మల్ని పంపించేయండి మేము చూసుకుంటా ఈ దోమ సంజయ్ ఒప్పుడు కూడా పెట్టకుండా వాళ్ళకి పంపించేది ఇప్పుడే మళ్ళీ కట్టింది ఆ కంటి వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు పదకొండు కేజీల వెండి ఉంది దీంట్లో ఈ పదకొండు కేజీల వెండి మీద మాకు సుమారు రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది మేము ఆశ్రమానికి అక్కడ అనాశాశ్రమే దీనికి మేము ఈ డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాము మీకు ఇచ్చేమంటారా మమ్మల్ని ఖర్చు పెట్టుకోమంటారా అని ఫోన్ చేసి నాకు ఇవ్వప్పుడు మీరు ఖర్చు పెట్టేసుకోండి వాళ్ళు ఆనందపడతారు ఇప్పుడు ఎవరైనా తెలుసినా ఈ బస్థానాకి ఇచ్చిన అమ్మగారు ఎంత ఫ్రీయో ఆవిడ ఆవిడ ముఖంలో ఆనందమే ఆనందం ఇది పంపి చేసినప్పుడు నా ముఖంలో ఎంత ఆనందమో ఆనందం మీరేమనుకుంటున్నారు వెళ్లి కలిసేసి పోవేసుకోవటం సుఖం అనుకుంటున్నారో జీవితంలో మీరు అలా అనుకున్నట్లయితే ఫై ఆ ఫెంబు దీన్ని వైదానికి అయితే నిజమైన ఉద్దేశం కదా కదా కాబట్టి అసలు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీలో మీరు చూసుకోండి నేను నాది అన్నది ఏది ఈ సృష్టిలో లేదు అని మీరు తెలుసుకోవాలి నాది అన్నది ఏదైనా బంధమే ఏదైనా కూడా నాది అన్నది ఏది సృష్టిలో లేదు అంటే ఓనర్ దేనికి అస్వామి నేను స్వామిని కాదు నాది అన్నది ఏదీ లేదు ఇల్లు నాది కాదు వాకిలి నాది కాదు క్షేత్రములు అంటే కులాలు నాది ఏదీ లేదు చెట్టు చేమలు నాదే లేదు అని మీరు తెలుసుకున్నట్లయితే మీ హృదయానికి అనుభవానికి వచ్చేటువంటి శాంతి ఆనందము దాని పేరే పరమాత్మ అని పేరు అందుకే పరమాత్మ ఎక్కడో కూర్చుని ఉంటాడని పర్సనలైజ్ చేసి పెట్టి పరమాత్మను ఎప్పుడైతే మీరు పర్సనలైజ్ చేశారో అప్పుడే పరమాత్మకు దూరం అయితే ఇప్పుడు ఒక పరమాత్మ పెద్ద ఆయన అందులో పరమాత్మను ఒక పెద్ద ఆయన చేసి ఆయన దూరంగా వికేస్తే ఆయన వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉంటాడు ఇప్పుడు పరమాత్మను మీకు దగ్గరయ్యాడ దూరం అయ్యే దూరం అయ్యా పరమాత్మకి వైకుంఠంలో ఉంటాడన్నంత వరకు ఆయన దూరమే కైలాసంలో ఉంటాడన్నంత వరకు ఆయన దూరమే కైలాసం అంటే ఆశ వైకుంఠం విగత కుంఠ మీ హృదయమే వైకుంఠ హృదయాన్ని మించిన వైకుంఠము లేదు కైలాసము లేదు కాబట్టి మీరేం చేస్తారంటే మీరు పోవేసి పెట్టుకున్న సంపదలు అవి మీకు బంధం మీరు తెలుసుకోవాలి వాటిని మీరు వదులుచుకోవాలి ఆ బంధాన్ని మీరు ఏమనుకుంటున్నారో అవన్నీ అలా పెట్టుకుంటువటంలో తెలివితేటలు ఉన్నాయి అని అనుకుంటున్నారు పెద్దలు అలా నేను చాలా తెలియని వాడిని అనుకుంటారు ఎప్పుడో ఆఖరి విశ్వాసం విడిచిపెడతారు వీడి తెలుగు జాటిలో అలా ఉంటాయి నాకు బలం అనుకుంటారు ఇది సంపదలు నాకు బలం అనుకుంటారు బలం కాదండి అందాలు మీరు ఒక చెప్పారు స్వామి రామతీర్థ ఒకటి షిప్ ఎక్కాడు వాడి దగ్గర పది కేజీల బంగారం ఉంటాయి ఇది షిప్ లో ఎవడైనా కొట్టేయచ్చు కదా షిప్ లో మంది ఉన్నారు కొట్టేస్తారు ఒకటే అంటే అపహరిస్తారు అపహరించా ఉండడం కోసం దీన్ని బంగారాన్ని బెల్ట్ ఒకటి స్పెషల్ ఒకటి తయారు చేయించి ఆ బెల్ట్ నడుముకి ఫిక్స్ చేసి మళ్ళీ బెల్ట్ నిద్రపోతే కొట్టేస్తాడు ఎవడో బెల్ట్ లో వెంటాడని తెలిసి నిద్రపోతే దాన్ని పోషేసుకోవడం అంటే అతను బెల్ట్ ని ఎవడూ తీర్చర్లేకుండా నడుము పినుంచి అది విడిపోని విధంగా తయారు చేసి ఆ బెల్ట్ చూసుకుంటూ ఉండేవాడు పది కేజీల బంగారం లోపట్లో షిప్ కి తుఫాన్ వచ్చి షిప్ రెక్క అందరూ అందరికి లైఫ్ జాకెట్స్ ఇచ్చారు ఆ లైఫ్ జాకెట్స్ పట్టుకుని సేమ్ తో ఉంటే కొంత షిప్ వస్తే రక్షిస్తుంది వీడికి వేశారు జాకెట్ కానీ వీడి పది కేజీల ఆ లైఫ్ జాకెట్ సరిపడలేదు వీడు మునిగిపోయారు బంగారంతో పాటుగా మునిగిపోయాడు అంటే బంగారం వీడిని ఏం చేసింది ముంక్ చేసి అని చెప్తే